రాయి పెట్టిచ్చేసి మళ్ళా చివరికి గుమ్మడకాయ కొన్ని పిలుస్తారు అండి అంతే ఈ రెండు సార్లు మాత్రమే ఆయన్ని పిలిచేది మధ్యలో అంతా ఎవరి పని వారు చేసుకుపోతుంటారు ఆయన ఊరక చూస్తూ ఉంటాడు అంతవరకే ఇప్పుడు ఓరక చూసేవాడిని యజమాని అన్నాం చూడండి ఓరక చూసేవాడిని యజమాని అన్నాం ఇంత నానా కష్టాలు పడి చేసిన వాడిని ఏమని చేస్తాం అండి ఓ తాంబూలం ఇచ్చేసి ఓ జత బట్టలు పెట్టేసి వెళ్ళిరన్నాయి ఇంతటితో నీ పైన ఇవి పోయిన పొమ్మన్నాం మనం కూడా ఇప్పుడు ఎలా ఉండాలి ఊరక చూడటం నేర్చుకోవాలి ఊరక చూసేవాడు స్వరూప జ్ఞాననిష్ఠుడు యజమాని అయితే ఏమిటి సేవకుడు అయితే ఏమిటి వాడి పని రెండు రెండు చోట్లే ఉన్నాయి ఏమిటి శంకుస్థాపన చేసినప్పుడు పిలిచాం మళ్ళా గృహప్రవేశానికి పిలిచాం అంతే ఈ మధ్యలో పట్టించుకోకర్లేదండి ఊరక చూస్తూ ఉండవయ్యా ఊరక చూస్తూ ఉంటే అదే అయిపోతుంది పని అంటే ప్రతి ఇటుకలోనూ ప్రతి ఇసక రేణువులోనూ ఆయనే దూరిపోవాల్సినంత అవసరం ఉందే అవసరం లేదు అలా జాగ్రత్తగా ప్రకాశంసూర్యస్థానంలో ఉండి ఊరకు ఉండటం రావాలి కర్తగా భోక్తగా ఉండకూడదు చదువు అందుచేత బుద్ధికి కూడా కర్తృత్వ భోక్తృత్వములు లేవు మరి నేను తెలుసుకుని చూంటిని అని తెలుపునది ఎవరు వెరీ ఇంపార్టెంట్ చూడండి శాస్త్రం ఏం చెప్తుంది నువ్వు జడమనే వర్గీకరణ చేసేవా బుద్ధిని దానికి అసలు బుర్రయలేదు అది అసలు తెలుసుకునే అవకాశమే లేదు అది కర్త కాదు భోక్తా కాదు జడం నాకండి సమస్యలన్నీ ఇంటి వల్లే వచ్చేయండి అంటాడు ఒక ఆయన ఎందుకు వచ్చినాయ్యా మామూలుగానండి యాభై లక్షలతో ఇల్లు కడదాం అనుకున్నానండి మొదలెట్టిన తర్వాత అది కోటి యాభై లక్షలు అయిందండి ఈ కోటి రూపాయలు అప్పు చేశానండి ఇంటికోసం ఈ కోటి రూపాయలు తీర్చేటప్పటికి మూడు కోట్లు తీర్చాల్సి వచ్చిందండి నా జీవితంలో సంపాదించినంతా ఈ మూడంతస్తుల మేడకే పోయిందండి మళ్ళా సున్నా దగ్గర మొదలెట్టాల్సి వచ్చిందండి ముప్పై ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఏమైంది ఎలా చెప్తారు మన జీవితంలో కథలన్నీ అంటే బుద్ధి ఎటువంటిది ఇప్పుడు ఆ జడ వస్తువైన ఇల్లులాంటిది అనుకున్నాం అనుకోకసేపు జడ వస్తువుకి మరి కర్తా భోక్త ఇప్పుడు ఇల్లు కర్తా భోక్తా ఇల్లు కర్త కాదు భోక్తా కాదు నీ అప్పులు అప్పు చేసింది ఇల్లా నువ్వు ఇల్లే అప్పు చేసింది ఏంటంటే ఒప్పుకుంటారు ఎవరైనా ఇల్లు అప్పు చేస్తున్నాయా నోరు దానికి జడ అది అలాగే నీ వ్యవహారం అంతా బుద్ధి చేసింది అంటావు అనుకో బుద్ధి చేయడం కదా వ్యవహారం ఎలా చేసింది లేదు లేదండి బుద్ధి చేతనం అండి బాబు చైతన్యం అన్నిటికంటే చాలా తెలివైంది అదే ఆ తెలివితేట లేకపోతే ఏది పని జరగదు బుద్ధే లేకపోతే ఇంద్రియాలే పని చేయవు ఏ జ్ఞానం లేదు ఏ నిర్ణయం లేదు బుద్ధి చెప్తేనే అసలు ఏదైనా జరిగేది శరీరంతో బుద్ధి లేకపోతే శరీరం ఎందుకు పనికిరాదండి బుద్ధి శిరఫ్ ప్రధానం మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అన్నాం రే బుద్ధి చైతన్యం అయితే మరి బుద్ధి చైతన్యానికి మరి అవ్యవహారి కదా అది సాక్షి కదా చైతన్యమేమో సాక్షి జడానికి బుర్రలేదు ఇప్పుడు మరి జడన్ వర్గీకరిస్తావా చైతన్యంగా వర్గీకరిస్తావా దీన్ని అంటే జడచేతనము అని మూడో వర్గీకరణను ప్రారంభించాలి అంటే చూడబోతే జడం కాకపోతే ఫలితం దృష్ట్యా కర్మ దృష్ట్యా చూస్తే మాత్రం చేత ఇది సమస్య చూడబోతే మామూలుగా చూస్తే మాత్రం జడం అది దాని వస్తు వస్తు తత్వధర్మంగా చూస్తే అదొక ఇంద్రియం అది జడం కానీ దాని పనితీరును చూస్తే మాత్రం అదేమైంది చేతనం ఉదాహరణ చెప్తా మీకు అర్థం కావాలంటే గ్రైండర్ వేస్తారు అందరు ఆడవాళ్ళు వేసేటప్పుడు ఏదో పరధ్యానంగా ఉండి చెయ్యి అందులో పెడతారు వాస్తవానికి గ్రైండర్ తనంతరం ఏమన్నా నల్లగొట్టగలుగుతుందని చేతిని నల్లగొట్టలేదు అది జడం కానీ ప్రస్తుతం మాత్రం ఎలా ఉంది అది తిరుగుతుంది అది దానికి శక్తి సహాయం ఉంది ఆ చైతన్యం సహాయం కరెంటు సహాయం ఇచ్చాం గిరగిరా తిరుగుతోంది తిరుగుతున్నప్పుడు ఇప్పుడు మరి ఈ యువతల శరీరంలో కూడా బుద్ధి అనే ఉందా లేదా ఆవిడేగా కరెంట్ స్విచ్ చేసింది తిప్పింది పప్పు వేసింది పప్పు పక్కకు పోతుంటే చెయ్యి పెట్టి తిప్పింది ఫినిష్ ఇంతే సంగతులు పరధ్యానము పరధ్యాస అమ్మా తెలివి ఎక్కడో పెట్టావు చెయ్యి అలిగిపోయింది ఇప్పుడు అర్జెంట్ గా డాక్టర్ దగ్గర పరిగెట్టాలి డాక్టర్ దగ్గర తీసుకెళ్లి వైద్యం చేయిస్తుంటే నా పిండంతా పోయిందండి నేను కష్టపడి పిండి చెయ్యి పోయిందని ఏడవటం లేదు అవి పిండి పోయిందని ఏడుస్తాడు చూడండి ఇలాగా జడచేతనముల మధ్య మనవ బుద్ధి ఊగిసలాట చెందుతూ ఉంటుంది అదే స్వరూపజ్ఞానమైన స్వాత్మనిష్ట ఎందు నిలకడ చెందిన స్వప్రకాశ నిష్ట చెందితే అది జడము కాదు చేతనము కాదు జడమును కదిలించేది చేతనమును కదిలించేది ఇరవై నాలుగు తత్వాలని కదిలించగలిగేది ఏదైతే ఉందో ఇరవై నాలుగు తత్వాలకు ఉనికినివ్వగలిగినది ఏదైతే ఉన్నదో అది స్వాత్మ సద ఈ విషయమునే ఆచార్యులు ప్రస్తుత శ్లోకం ద్వారా చర్చించు